స్మరా హృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగర సుషుప్తమవైతి తద్బ్రహ్మ నిష్కళమహో నూత ఈశ్వరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శృతి స్మృతిపురాణ ఆలయం కరుణాలయం నమామి భగవత్ భగవత్పాదం శంకరం ఓ లేనిదాని పొందాలి ఉన్నదాని అర్థం చేసుకోవాలి మనకు అవసరమైంది అయినప్పటికీ కూడాను ఏదైతే లేదో అది మనకు అవసరం అని మనం అనుకుంటే మన జీవితంలో దాని అవసరాన్ని మనం భావిస్తే దానికోసం మనం ప్రయత్నం చేసి పొందుతాం అది ఏదైనా కావచ్చు ఆ అవసరమైంది ఏదో అది మన దగ్గరే ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది లేదు ఎందుకంటే ఉన్నదే గనక లేనిదాని పొందాలి ఉన్నదాని అర్థం చేసుకోవాలి పొందవలసింది ఏమిటి అనేది వేదాంతానికి విషయం కానే కాదు ఏం పొందాలి జీవితంలో అనేది వేదాంతానికి విషయం కాదంటున్నాను ఉన్నదేమిటి అనేది వేదాంతానికి విషయం సెంట్రల్ థీమ్ అదే ప్రధానమైనటువంటి విషయం అది ఉన్నదేమిటి అదస్తి త సత్యం ఆ సత్యమేమిటి అనేది వేదాంతానికి విషయం కాని మనం ఏమేం పొందాలి అనేది వేదాంతానికి సంబంధించినటువంటి విషయం కాదు ఆ పొందడం అనేటువంటి అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అటు ఆకలుంది ఆకలి తీరాలి ఆహారం తీసుకుంటాడు మనిషి అన్నం తింటే ఆకలి తీరుతుంది చూడండి ఎందుకు ఆకలి తీరాలి ఆకలి భరించలేకపోతున్నాను గనక ఆకలి తీరితే మనకు ఆనందం కలుగుతుంది ఆనందం కలగాలి అనేటువంటిది మనం సాధించాలనుకుంటున్నాం పొందాలనుకుంటున్నాం దానికి సాధన ఆహారం తీసుకోవడం కాబట్టి అన్నం తింటే ఆకలి తీరుతుంది మందు తింటే రోగం పోతుంది ఇట్లా ఉంటాయి కర్మలు వాటి ఫలితాలు ఇలా ఉంటాయి ఈ ప్రపంచంలో ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో అది సాధ్యం అలా కావాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నాడో అతడు సాధకుడు సాధ్యం కోసం సాధకుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సాధన సాధ్యము సాధకుడు సాధన ఇట్లా ఉంటాయి అది ఏదైనా కావచ్చు కనుక ఈ కర్మ చేస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది ఇది సాధన అది సాధ్యం ఇటువంటి సాధన సాధ్య సంబంధాలతో ఈ ప్రపంచంలో అన్ని మనం చేస్తూ ఉంటాం ఇది పొందవలసింది అనేది ఏ కర్మ చేస్తే అదే పొందుతాం ఉదాహరణకి ఆహారం తీసుకున్నాం ఆకలి తీరింది మందు తిన్నాం అనుకోండి రోగం పోతుంది అన్నం తింటే ఆకలిపోతుంది మందు తింటే రోగం పోతుంది మందు తింటే ఆకలిపోదు ఆహారం తింటే రోగం పోదు అంతేనా అంటే ఏ కర్మ చేస్తామో దానికి సంబంధించిన ఫలితం వస్తుందే గాని ఒక కర్మకి అనేకమైన ఫలితాలు రమ్మంటే మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనం పొందాలి అని అనుకుంటే దానికి కర్మ చేయాలి సాధ్యం తర్మ అపేక్షం సాధ్యత్వాత్ ఘటవత్ ఇది న్యాయం సాధ్యం తత్త్తు కర్మ అపేక్షం ఏదైతే మనం సాధించాలి అనుకుంటాము పొందాలి అనుకుంటాము అటువంటి దాని విషయంలోనే కర్మ అవసరమై ఉంటుంది నేను అది పొందాలి అనుకున్నప్పుడు కర్మ చేయాలి ఎలాగూ కథం కార్యత్వాత ఘటవత్ ఒక కుండను తయారు చేశాడు అనుకోండి అలా కు తయారు చేయడం అనేటువంటిది ఒక కార్యం కులాలుడు కుండను తయారు చేశాడు తయారు చేయకముందు కుండ లేదు తయారు చేసిన తర్వాత కుండ తయారైంది కుండ కావాలనేటువంటి అభిప్రాయం తనకుంది కనుక ఏ కుండనైతే తాను పొందాలనుకుంటూ ఉన్నాడు అది సాధ్యం ఆ పొందడం కోసం చేస్తున్నాడు చూసాడు కుండను తయారు చేయడం ఇది సాధన అలా చేసేటువంటి కులాలహ కులాలు ఎవరైతే ఉన్నాడో పోటర్ అతడు సాధకుడు ఈ సాధకుడు సాధ్యం కోసం సాధన చేస్తాడు ఇతను ప్రయత్నం ముందు కొండ లేదు ప్రయత్నంతో కుండ వచ్చింది పొందాడు పొందవలసింది ఏమిటి ఇది ఒక కుండ కుండను తయారు చేశాడు ఆ ఘటహ తయారు చేసిన తరువాత అది తయారైంది తయారైంది గనక కాలంలో తయారైంది కాలంలో తయారవుతుంది గనక కాలంలో ఘట భంగ పగిలిపోవడం కూడా జరుగుతుంది ఇది కాల ప్రవాహంలో జరుగుతున్నటువంటి కార్యాలు కర్మలు అవిత్ సాధ్యం తత్వత కర్మ అపేక్ష మార్నింగ్ క్లాస్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో దానికోసం కర్మ చేయాలి సాధ్యత్వాత ఘటవత్ కుండ ఎట్లాగైతే ప్రయత్నం చేస్తే వస్తు ఉందో అట్లా కుండ కోసం ప్రయత్నం చేసిన వాడు కుండ తయారైన తర్వాత కుండను సాధించిన వాడు అవుతాడేమో గానీ ఇతడికే కనుక కుర్చీ కావాలి అని అనిపిస్తే కుర్చీ రాదు కుండ వరకే వస్తుంది కుర్చీ కావడానికి మరో కర్మ చేయాలి ఆ కర్మ చేసి మళ్లీ అక్కడి నుంచి టెంబర్ తెచ్చుకొని కొయ్యబెట్టుకొని తయారు చేసాడు అనుకోని వడ్రంగి కుర్చీని తయారు చేశాడు కుర్చీ తయారవుతుంది ఏమో కానీ కొండ తయారు కాదు కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి అనేకమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఏది కావాలని నువ్వు అభిలక్షిస్తే దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అలా ప్రయత్నం చేసి నువ్వు కనుక సఫలీకృతం అయితే తద్వారా ఏది పొందాలనుకుంటావో అది నీకు వస్తుందేమో గానీ అన్ని కావాలంటే వచ్చేందుకు అవకాశం లేదు ఇది కర్మకాండ పొందవలసింది ఏమిటి అనేది ఇది వేదంలో కర్మకాండలో ఉంది వేదంలో కర్మకాండ ఒక భాగం జ్ఞానకాండ ఒక భాగం ఇప్పుడు మనం డిస్కస్ చేసేది జ్ఞానకాండ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సత్యాలను మనం చర్చించబోతున్నాం విజ్ఞాన నౌకలో అందుకని చెబుతున్నా కాబట్టి వేదంలో ఉండేటువంటి కర్మకాండ నువ్వు ఏమేం చేస్తే ఏమేవో పొందుతావు అనేది చెబుతూ పోతుంది పుత్రకామేశ్ యాగం చేసావు బిడ్డ పుడతాడు అవసరం అనుకున్నవాడికి ఇప్పుడు నేను చేయినా యాగం జ్ఞాన యజ్ఞం చేస్తా నాకెందుకది నేనేం చేసుకోను పుత్రకామేష్టి యాగం చేసి నా పుట్టకే పరిస్థితుల్లో ఉంటే మీరుండబట్టి ఏదో నాలుగారు మంది తింటున్నావు ఇంకొకటి కని నేనేం చేయాలి సాధువుని నాకు అవసరం లేదు అది అవసరం అనుకున్నవాడు చేయాలి అండర్స్టాండ్ అవసరం అనుకున్నవాడు చేయాలి అలా చేశాడనుకుంటే అదే పొందుతాడు ఇంకేం లేదు పిల్లవాడు కావాలనుకునేటువంటి వాడు పిల్లవాడు కలుగుతాడేమో కానీ రాజ్యం రమ్మంటే రాదు ఈ విధంగా ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి కర్మలు ఆ కర్మలకు సంబంధించినటువంటి సాధనలు ఆ సాధనల కోసం మనం తప్పించడం కర్మ చేయడం పొందితే పొందడం పొందలేకపోతే పొందలేకపోవడం అది కూడా ఉంది మళ్లీ నువ్వు ప్రయత్నం చేసినంత మాత్రం ఫలితం వస్తుందని లేదు పెళ్లి చేసుకున్న వాళ్ళకందరికీ సంతానం కలగాలని లేదు సంతానం కలగాలని పెళ్లి చేసుకున్నవాడు ఆశిస్తాడు కలుగుతుంది చెప్పలేము ప్రాప్తం ఉంటే కలుగుతుంది లేకపోతే లేదు ఏ పని కూడా మనం ప్రయత్నం చేస్తావు జరగచ్చు జరగకుండా పోవచ్చు పిల్లవాడు చదువుతాడు పాసు కావచ్చు పాసు కాకుండా పోవచ్చు నువ్వు వ్యాపారం చేస్తావు త్రికరణ శుద్దిగానే చేస్తావు లాభం రావాలని చేస్తావు నష్టం వస్తే రాకూడదనుకుంటే లాభం లేదు ఎందుకని ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి నియతి ఉంది ఒక ఆర్డర్ ఉంది ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో వాటి వెనక ధర్మాలున్నాయి వాటి ప్రకారం జరుగుతాయి తనకు ప్రయత్నం చేస్తాం జరగతూ జరగకుండా పోవచ్చు నీ ప్రయత్నం మీదనే ఆధారపడి కాలం ఉంది దైవం ఉంది ఈ మూడిటి మీద ఆధారపడి ప్రయత్నం చేయడమే కాదు ఏ కాలంలో చేయాలనేది కూడా ఉంది కాలంలో మనం సక్రమంగా చేసిన ఏమో దైవం అనుకూలం కాకపోవచ్చు పరిస్థితులు అనుకూలం కాకపోవచ్చు కర్మ నెరవేరకపోవచ్చు ఫలితం రాకపోవచ్చు ఫలితం వచ్చినప్పుడు తాత్కాలికంగా ఆనందాన్ని పొందుతాం ఫలితం కనుక చెడి దుష్ఫలితం వచ్చిందంటే దుఃఖానికి గురవుతూ ఉంటాం కర్మలు ఇట్లాగే ఉంటాయి సత్ఫలితం వచ్చినా ఉపయోగం లేదు దుష్ఫలితం వచ్చినా ఉపయోగం లేదు అర్థం చేసుకోండి ఈ కర్మకి ఫలితం వస్తుంది వచ్చిన తరువాత ఆ ఫలం పోతుంది మళ్లీ ఫలం నిష్ఫలంగా మారిపోతూ ఉంటుంది అనిస్తే మళ్ళీ ఇంకోటి కావాలని కనిపించిందనుకో ఇది తృప్తినివధ అందువల్ల ఒక్కొక్కసారి మనం ఏవైతే ఇష్టపడుతూ ఉంటామో ఈ ప్రపంచంలో అవే అయిష్టాలుగా మారుతూ ఉంటాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఒక దశలో విడాకులు ఇస్తాడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు ఇచ్చాడని ఆలోచన చేస్తే ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనన్నవాడు నాలుగు సంవత్సరాల ఈ ఇడియటే ఇప్పుడు విడాకులు ఇవ్వాలి వాడే ఎందుకో తెలుసా ఆ రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాలుగు సంవత్సరాలు అయింది పిల్లలు కలగలేదు గనక సంతానం లేదు కాబట్టి అంటాడు భార్య కాగలదు కానీ సంతానం రావడం రాకపోవడం అమ్మాయి చేతిలో కూడా లేదు ఫలితాలన్నీ ఇట్లాగే ఉంటాయి కాబట్టి ఒక దశలో మనకు ఆనందాన్ని ఇచ్చినవి ఇంకో దశలో ఆనందాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నాం ఇదంతా కర్మకాండ ఇదంతా కర్మకాండ రాత్రి చూచింది మనం అదే తృప్త భవిష్యామి నేను ఆనందాన్ని పొందాలి నిరవికమైనటువంటి సుఖాన్ని పొందాలనుకునేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేసినా ఆ కర్మల యొక్క ఫలితాలు ఏవి పొందినా కర్మ ఫలితాన్ని పొందుతాడేమో గానీ సుఖాన్ని మాత్రం పొందడు ఏది వచ్చినా రాత్రి ఒక మాట జాగ్రత్తగా అన్నాను నేను ఏది వచ్చినా ఆ వస్తువు వస్తుందే గానీ సుఖం రాదు ఏది పోయినా ఉన్నది పోతుందే గాని దుఃఖం పోదు కాబట్టి రాత్రి మనం విశ్లేషణ చేసేదాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఒకటే కర్మల వల్ల ఏది ఈ ప్రపంచంలో మనం సాధించినా తృప్తిని పొందలేము మనకన్నా అన్యంగా ఏది వచ్చినా కూడా ఈ ప్రపంచంలో తృప్తిని పొందలేము ఇక్కడ కర్మకాండంతా జరిగిన తరువాత వేదంలో అప్పుడు వేదాంతం వేదానికి చివరిలో ఉంది ఉపనిషత్తు ఉపనిషత్తు ప్రారంభమవుతుంది ఎందుకో తెలుసా నిర్వేదమాయా ఈ కర్మలు చేసిన వాళ్ళంతా ఈ ప్రపంచంలో నిర్వేదాన్ని పొందుతూ ఉండారు గనక నహి కర్మకాండైన పరాత్మ ప్రకాశతే గీతా భాష్యంలో ఆచార్యులు వారు అంటారు ఈ కర్మకాండ వల్ల అనంతమైనటువంటి ఆనందం మనిషికి కలిగేటువంటి అవకాశం లేదు ఎందుకని కర్మ పరిమితంగా ఉంటుంది కనుక పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది గుడ తయారు చేస్తే కొండే వస్తుంది గుడ్డ తయారు చేస్తే గుడ్డే వస్తుంది పొలంలో పనిచేస్తే పంటే వస్తుంది రావచ్చు రాకపోవచ్చు వస్తే అన్నం తిట్టి ఆకలే తీరుతుంది మందు తిట్టే రోగమే అంతకన్నా మించి పోవడానికి అవకాశం లేదు ఇది కర్మకాండేనా ఈ కర్మకాండ వల్ల పరాత్మ ప్రకాశన్నా కర్మకాండేనా పరాత్మ ప్రకాశత కాబట్టి ఏదైతే సత్యమైనటువంటి వస్తువు ఏదైతే నిత్యమైనటువంటి వస్తువు ఏది తెలుసుకుంటే మళ్లీ నీ జీవితంలో దుఃఖమనేటువంటిది ప్రవేశించడానికి అవకాశం లేదో దేనిని పొందిన తర్వాత మళ్లీ తృప్త భవిష్యామి నేను తృప్తి పొందాలి అనేది ఉండదు తృప్తం అహం తృప్త నిత్యతృప్త నిరాశ్రయ అనేటువంటిది కలుగుతుందో అదేమిటి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతృతే అది సత్య పదార్థం గనక నిత్య పదార్థం గనక కృతేన కర్మణ అకృత నాస్తి కర్మ చేయడం వల్ల అనంతమైనటువంటి వస్తువు లభ్యం కాదు ఫస్ట్ ఇక్కడికి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి శాస్త్రం చాలా తేలిక వేదాంతం అంత తేలికైన వస్తువు ఇంకేమిటి లేదు ప్రపంచంలో నాకు అర్థమైనది అంత జటిలమైన వస్తువు కూడా ఇంకోటి అర్థండి అంటే ఆ చెప్పేవాడి బేదా వినేవాడి మీద ఆధారపడి ఉంటుంది అంత ఇంకేమి దేన్ని పొందడానికైనా కష్టపడాలి ఈ ప్రపంచంలో జస్ట్ అట్లా కంటి రెప్పవేయడానికన్నా కష్టపడాలేమో అలా ఊపిరి తీసుకోవడానికన్నా కష్టపడాలేమో అప్రయత్నంగా జరుగుతూ ఉండినా భగవంతుని తెలుసుకోవడానికి సత్యాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరమే లేదు ఎందుకో తెలుసా ఊపిరి మనకన్నా కాస్త దూరంగా ఉందేమో కాని ఊపిరికన్నా దగ్గరగా ఉండేవాడు పరమేశ్వరుడు కష్టమే ఏదో లేనిదైతే కష్టం లేని దాన్ని పొందాలంటే కష్టం కర్మ చేయాలి ఉన్నదే తెలుసుకోవడం జస్ట్ జ్ఞానం ఏమి చేయాల్సిన అవసరం లేదు అది మార్నింగ్ క్లాస్ ఇది జ్ఞానకాండ వేదంలో ఉపనిషత్తులు దీన్ని ప్రతిపాదిస్తూ పోతూ ఉన్నాయి కనుక ఈ దశలో ఒక్కటి అర్థం చేసుకోండి ఇది సాధ్య విషయానికి సంబంధించింది కాదు సాధ్యము అంటే లేనిది లేని దాన్ని మనం ప్రయత్నంతో పొందడం సాధనతో పొందితే సాధ్యం అవుతుంది సాధ్యం అంటే కాలంలో కలుగుతుంది ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను కొండ ఒక గంట తర్వాత తయారవుతుంది ఇప్పుడు నేను నీయడానికి ప్రయత్నం చేస్తాను బట్ట ఒక నాలుగు రోజుల తర్వాత తయారవుతుంది కనుక కాలంలో తయారవుతాయి కాలంలో ఏవి తయారవుతాయో అవి కాలంలోనే నశించిపోతాయి కాలంలో ఏవైతే అగుపిస్తాయో అవి కాలంలో అంతరిస్తాయి ఇవన్నీ రాత్రి అక్కడ టచ్ చేస్తూ పోయినాను నేను ప్లీజ్ దీనికోసం కనుక సాధ్యమో కాలంలో కలిగేది కనుక ఒకవేళ కలిగితే కూడా దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది కానీ ఆనందం కలిగే అవకాశం లేదు బిడ్డ కాలంలో కలుగుతాడు బిడ్డ కాల గర్భంలో కలిసిపోతాడు దేహం కూడా కాలంలో కలిసి కాలంలోనే కదిలిపోతుంది ఏదైనా అంతే ఈ ప్రపంచంలో సాధ్యమనేది ఇట్లా ఉంటుంది ఒకవేళ నువ్వు కోరేటువంటి మోక్షము కైవల్యమో భగవంతుడు ఆనందమో ఎందుకంటే అవన్నీ పర్యాయపాదాలే గనక ఇది కూడా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే కాలంలో గనక పొందేటట్లయితే అన్ని ఎట్లా కాలంలో వచ్చినవి పోతూ ఉన్నాయో ఇది కూడా అలాగే పోతుంది పోయేది మోక్షం కాదు అలా పోయేటువంటి మోక్షాలు మనకు అవసరం కూడా లేదు నిత్యతృప్తి తృప్త భవిష్యామి నేను ఆనందంగా తృప్తిగా ఉండాలి ఎట్లాగూ నిత్యతృప్తి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు గనక అలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఎప్పుడూ ఉండేది ఉండాలి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది నీకు పరిపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు అలా ఎప్పుడు ఉండేటువంటి వస్తువు నిత్యమై ఉండాలి అలా నిత్యమైనటువంటి వస్తువు అంతం లేనిదై ఉండాలి అంతం లేనిది గనక అది అనంతం సత్యం ఏదైతే ఉందో అది సత్యం దానికి సంబంధించిన జ్ఞానం ఉంది జ్ఞానం అది అనంతంగా తెలుస్తూ ఉంది అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అదే సత్చిత్ ఆనందం క్లియర్ కాబట్టి బ్రహ్మం అనంతం గనక అనంతమైనటువంటి బ్రహ్మని కర్మలతో ఎట్లా పొందుతావు ఇట్స్ ద పాయింట్ ఇది కర్మకాండ మీద సూటైన ప్రశ్న నువ్వు పొందాలనుకున్నది మోక్షం కదా అటువంటి బ్రాహ్మీ స్థితి పరిమితమైన కర్మల వల్ల అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి దాన్ని ఎట్లా పొందుతావు కర్మకి ఆది ఉంది అంతము ఉంది ఇప్పుడు ఉపన్యాసం చెప్పడం కూడా కర్మే ప్రారంభం చేశాను ప్రార్థన చేస్తూ శాంతిమతలు అని చెప్పి దిగిపోతాను ఎక్కడ ఆరంభాలుంటాయి అక్కడ అంతాలుంటాయి అంత్యాలుంటాయి కర్మకు ఆద్యంతాలు దేనికి ఆద్యంతాలు లేవు అది అనంతం అది బ్రహ్మం అనంతమైన బ్రహ్మంలో అనంతమైన ఆనందం కలుగుతుంది మనకు కావాల్సింది అనంతమైన ఆనందం ఒక క్షణం ఆనందం ఒక రోజు ఆనందం కాదు అది ప్రపంచంలో మనకు దొరుకుతూనే స్వల్పమైన అల్పమైన ఆనందాలు వాటితో మనం తృప్తి చెందడం లేదు అందువల్ల తృప్త భవిష్యామి నాకు నిత్యతృప్తి కావాలంటున్నావు నిత్యతృప్తి కావాలంటే నిత్య వస్తువుల నుంచి రావాలి నిత్య వస్తువు ఎప్పుడు ఉండాలి ఆ ఎప్పుడు ఉండేది అనంతమయ్యి ఉండాలి అనంతమైన వస్తువుని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా ఎట్లా పొందుతావు నువ్వు కర్మే పరిమితం పరిమితమైనటువంటి కర్మ అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే అవకాశం లేదు అయితే ఆ అనంతమైనటువంటి బ్రహ్మం ఉందా లేదా రాత్రే చెప్పావు నువ్వు అడుగుతున్నావు గనక నేమంత తెలియని దాన్ని ఎవడో అడగడు నువ్వు అడుగుతున్నావు కనుక నిత్యతృప్తి కావాలని అది ఉంది ఉందబట్టే నువ్వు అడుగుతున్నావు రాత్రి చూసాం ఆ శ్లోకంలో శివభక్తుని గురించి నీ దగ్గర ఉన్నదే ఉన్నదే గనక పొందదగింది కాదు తెలుసుకోదగింది పొందదగింది కాదు తెలుసుకోదగింది పొందదగింది కాదు తెలుసుకోదగింది కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం జ్ఞాయితే అనేనయితి తెలుసుకోవలసింది ఉన్న వస్తువే గనక తెలుసుకోవలసింది లేని దాన్ని పొందాలి ఉన్నదాన్ని తెలుసుకోవాలి ఏమిటది అదే బ్రబ్రహ్మం అదేంటి ఆత్మ ఈ దేహం ఉండడానికి ఏది కారణం అదే అట్లా వేష్ సమిష్టిలో చూసినప్పుడు బ్రహ్మం ఈశ్వరుడని మాట్లాడుతూ వ్యక్తి దగ్గరకు వస్తే ఆత్మ అంటున్నాను అది సత్యం జ్ఞానం అనంతం అంటున్నాను అది సత్చితో ఆనందం అంటున్నాను రెండు ఒకటే కాబట్టి ఆత్మయే బ్రహ్మని తెలుసుకోవాలి కేవలం బ్రహ్మమును తెలుసుకున్నా ఉపయోగం లేదు అండర్స్టాండ్ అద్వైతం బోధించే వాళ్ళలో కూడా నిధులకు పెద్ద బాధ నేను ఎవరిని విమర్శించడం లేదు నేను పడ్డ బాధను దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తున్నా మీరు పడకుండా కొన్ని సంవత్సరాలు నడిచిపోయింది ఇది ఒకటి అర్థం కాక అలా జీవితాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం లేదు బ్రహ్మమును గురించి తెలుసుకున్నావనుకో ఉపయోగం లేదు బ్రహ్మం సత్యం బ్రహ్మం జ్ఞానం బ్రహ్మం అనంతం ఏమైంది కానీ ఉండొచ్చు మాకు నాకెందుకు కంప్యూటర్ని తెలుసుకున్నావు ఏం వస్తుంది నీకు కంప్యూటర్ వస్తుంది బ్రహ్మముని తెలుసుకున్నావు అంటే బ్రహ్మం ఎవరో తెలుస్తుంది నీకు ఒక గురించి నేర్చుకున్నావు అశోకుని గురించి తెలుసుకుంటావు కనిష్కుడి గురించి నేర్చుకున్నావు కనిష్కని గురించి నేర్చుకుంటావు జాగ్రఫీ నేర్చుకున్నావు జాగ్రఫీ తెలుస్తుంది కెమిస్ట్రీ నేర్చుకుంటే కెమిస్ట్రీ తెలుస్తుంది బ్రహ్మను గురించి తెలిస్తే బ్రహ్మ తెలుస్తాడు ఏ మన దుఃఖం ఏమన్నా పోతుందా బ్రహ్మముని గురించి తెలుసుకోవాలి ఆ తర్వాత నేనే బ్రహ్మం అని తెలుసుకోవాలి దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అయం ఆత్మ బ్రహ్మ అయం ఆత్మ ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మం ఎందుకని ఆయన అనంతుడైనప్పుడు నేను వేరుగా ఎట్లా చెప్పండి అనంతమైనటువంటి వస్తువు ఇంకొకటి కనుక వేరుగా ఉంటే అది అనంతం కాదు ఒక చోట ఉండి ఒక చోట లేనిది అనంతం కాదు ఒక కాలంలో ఉండి ఒక చోట అనంతం కాదు ఒక ప్రదేశానికి పరిమితమైంది అనంతం కాదు అనంతమైతే అంతా ఉండాలి స్వామీజీ ఏమైనా రెండు అనంతాలు ఉంటాయా ఇంపాసిబుల్ రెండు అనంతాలు గనక ఉంటే ఒక అనంతం మరొక అనంతాన్ని పరిమితం చేస్తుంది కండిషన్ చేస్తుంది వేదాంతం కదా సైన్స్ కూడా యాక్సెప్ట్ చేయదు కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫ్లోరల్ బట్ ఇన్ సింగులర్ కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫ్లోరల్ బట్ ఇన్ సింగ్యులర్ కాన్షియస్నెస్ ఇస్ ద సింగులర్ ఆఫ్ విచ్ ద ప్లూరల్ ఈ అన్నోన్ సత్యమైనది ఏకమే గాని అనేకం కాదు ఏకమైన సత్యానికి అనేకం తెలిసే అవకాశమే లేదు కాబట్టి అనంతమైంది ఏకం ఏదో అదే పరబ్రహ్మము దానికన్నా అన్యంగా భిన్నంగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశం లేనేలేదు అనంతమైన వస్తువు ఉండేటప్పుడు దానికన్నా భిన్నంగా నేనెట్లా ఉంటాను సార్ నేను ఉంటే ఆయన అనంతం ఎట్లవుతాడు చీమ వేరుగా ఉండినా కూడా ఆయన అనంతం అయ్యేందుకు అవకాశం లేదు అందువల్ల చీమలో బ్రహ్మలో శివకేశదులలో ప్రేమ మీర వేసే బిరుదు వహించిన రామానన్ను పోవనని త్యాగరాజస్వామి భక్తి చేస్తూ ఉండినా అంతటా ఉండేవాడివి నువ్వు అటువంటి వాడిని నేను కోరుతున్నా ఒక చోట ఉండేటువంటి నిన్నే గనక నేను కోరితే ఏ కైలాసానికి పరిమితమైనటువంటి నిన్నే గనక కోరితే ఏ వైకుంఠానికి పరిమితమైనటువంటి నిన్నే గనక కోరితే ఏ శ్రీశైలానికో భద్రాచలానికో పరిమితమైనటువంటి నిర్ణయం కనుక నేను కోరితే నువ్వు శ్రీశైలంలో ఉంటావే కానీ నా ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు నా ఇంట్లో జరిగేది నీకు తెలియడానికి అవకాశం లేదు నువ్వు సర్వవ్యాపిగా ఉన్నప్పుడే నా బాధలు నీకు అర్థమవుతాయి సర్వవ్యాపిగా నువ్వు సర్వాంతర్యామి సర్వాంతర్యామిగా నువ్వు ఉన్నప్పుడు సర్వకథ అంతటా నువ్వే ఉన్నావు అంతటా నువ్వు ఉన్నప్పుడు అనంతడుగా ఉన్నావు అనంతడుగా నువ్వు ఉన్నప్పుడు రెండో వస్తువు నీకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని నువ్వు అనంతం గనక చైతన్యం కనుక చైతన్యం వినా కించన్ నాస్తి చైతన్యం కన్నా అన్యంగా భిన్నంగా రెండో వస్తువు లేదు నువ్వే చైతన్యం నేను చైతన్యం కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ అహం బ్రహ్మ అస్మి మహావాక్యాలు ఉంటే ఎట్లా ఉన్నాయో అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమే అయ్యున్నాను అయం ఆత్మ బ్రహ్మ అయం ఆత్మ ఈ ఆత్మ అన్నిటికన్నా దగ్గర ఉండేది ఊపిరికన్నా దగ్గర అంటున్నాను అయం ఆత్మ బ్రహ్మ ఇదే బ్రహ్మం అందుకని నీకన్నా అన్యంగా నీకన్నా వేరుగా బ్రహ్మమును తెలుసుకునే ప్రశ్న లేదు తెలుసుకునే ఉపయోగం లేదు బ్రహ్మమును తెలుసుకున్న తర్వాత ఈక్వేషన్ అది తత్వం అసి తత్ అది త్వం నీవు అసి అయి ఉన్నావు ఈక్వేషన్ అది కాబట్టి నీవే ఎట్లా బ్రహ్మం అయ్యున్నావు తెలుసుకోవాలి కాబట్టి కేవలం తెలియదగిన విషయం ఎందుకని లేనిది కాదు అండర్స్టాండ్ లేనిది కాదు ఉన్నదే ఉండి తెలియనిది చీకట్లో ఉండే వస్తువు లేనిది కాదు ఉన్నట్లు తెలియనిది ప్రకాశంతో తెలిసేది చీకట్లో వస్తువు రూమ్ లోకి వెళ్ళాం లైట్లు లేవు అక్కడ ఉందా లేదా వస్తువు అనిపిస్తుంది లైట్ వచ్చింది అనుకోండి వస్తువు ఉందని తెలుస్తుంది చీకట్లో ఉన్న వస్తువు లేనిది కాదు ఉన్నట్లుగా తెలియని ప్రకాశం వచ్చిందే ఉన్నట్లుగా తెలుస్తుంది అజ్ఞాన దశలో మనకు బ్రహ్మం తెలియకపోతే బ్రహ్మం లేనిది కాదు తెలియనిది జ్ఞానం కలిగితే బ్రహ్మం ఏమిటో మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అర్థం అవడం జ్ఞానం వల్ల బ్రహ్మ వస్తాడా మనకు భగవంతుని పొందుతా పొందావంటే మళ్ళీ కర్మ బాగా అర్థం చేసుకోండి స్ట్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్ స్వామి నేను సాధన చేసి బ్రహ్మమును పొందుతాను నీకేం అర్థం కాలేదు సాధనను చెయ్యి కానీ బ్రహ్మను పొందుతాననే మాత్రం అన్నభాగం ఎందుకంటే బ్రహ్మ పొందదగిన వస్తువు కాదు ఉన్నది వస్తు సిద్ధి విచారేణ వస్తు వస్తుసిద్ధి విచారేణ వస్తు ఉన్నదే గనక ఉన్నది తెలియకుండా ఉన్నప్పుడు అది ఏమిటని విచారం చేయాలి అత విచారర్తవ్య అది ఇప్పుడు చేయబోతాం కాబట్టి దానికోసం ఎంక్వైరీ చేయాలి ఏమిటని విచారం చేయాలి కర్మ చేయడం కాదు విచారం చేయాలి బాగా అర్థం కర్మ చేయడం కానీ కాదు విచారం చేయకముందే కర్మలన్నీ చేసుకోవాలి సాధనలు చేసుకోవాలి ధ్యానం చేయాలి జపం చేయాలి అన్ని చేసుకోవాలి తర్వాత విచారం దగ్గరకు రావాలి అది జ్ఞాన మార్గం కర్మకాండ అయిన తర్వాత జ్ఞానం ఆ తర్వాత చేయదగింది లేదు చూడదగింది అంత గురువు జీవితం ఉంటే వినదగింది అందువల్ల అన్ని ప్రయత్నం చేసిన తర్వాత తను ఆశించేటువంటి నిత్యతృప్తి ఎక్కడా లభ్యం కాకపోవడం వల్ల నిర్వేదాన్ని పొందినటువంటి కుర్రవాడ ఉపనిషత్తులో నిన్న ముండక నిర్వేదమాయాత్ అన్నాం నిర్వేదాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి అన్నా ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా నిర్వేదాన్ని పోగొట్టుకోవాలి అంటే ఎత్తు స్వత అప్రాప్తం తత్ శాస్తే బోధితవ్యం వాడికి వాడుగా తెలిసే అవకాశం లేదు అన్ని చూచాడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదయాస్తి అకృత కృత నిత్య వస్తువు గనక దానికోసం ఎంత ప్రయత్నం చేసినా ఏ లోకాల్లో అన్వేషించినా పరిశీలించి పరీక్షించి సూచన విశ్లేషించి అర్థం చేసుకున్నా ఎక్కడ లభ్యం కాలేదు గనక ప్లీజ్ నిర్వేదయాన్ని పొందాడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా తద్విజ్ఞానార్థం తద్విజ్ఞానార్థం దానిని పొందడం కోసం సహా గురుమేవ అభిగచ్చేత్ గురువు దగ్గరకు పోతున్నాడు అది మంత్రం పరీక్ష్యోకాన్ కర్మచిత్రాహ్మణ నిర్వేదమాయాస్తి అకృత్యం సహ గు అభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇది మంత్రం శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు దగ్గరకి సహ వీడు ఎవడైతే నైరాశ్యంలో ఉన్నాడో నిరాశ చెందాడో సహ గు అభిగచ్చే గురువు దగ్గరకి పోతూ ఉన్నాడు ఎందుకని తద్విజ్ఞానార్థం దాన్ని తెలుసుకోవడం కోసం పొందడం కోసం కాదు తద్విజ్ఞానార్థం తత్విజ్నా నరహ బంధాత్ విముచ్చతాయి బంధం నుండి విడిపోతాడు గనక ఆ జ్ఞానం అందువల్ల గురువు దగ్గరికి పోస్తూ ఉన్నాడు గురువు చెబుతాడు వీడు వింటాడు బాగా అర్థం చేసుకు కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనం పొందాలి అనుకున్నా అది సుఖమని కాదు నెక్స్ట్ పాయింట్ ఇది కూడా క్లియర్ కానివ్వండి అది సుఖమని కాదు మనం పొందాలనుకోవడం సుఖహేతు అని ప్లీజ్ సుఖహేతు అని ప్లీజ్ అర్థం చేసుకో సుఖహేతు ఇది సుఖమని చెప్పండి మీరు ఏదో వస్తువు సుఖం లే లే ఇది పొందితే సుఖపడతానేమో అర్థం అవుతుంది ఇది పొందితే సుఖపడతానేమో సుఖవస్తువు ఏదో అర్థం కావడం లేదు సుఖవస్తువు అనేది కనుక ఒకటి ఉంటే కోల్గేట్ టూత్పేస్ట్ అని అమ్మినట్టుగా సుఖమనేది ఇక్కడ అమ్మబడునని బోర్డులు పెట్టి ఉండేవాళ్ళు సుఖం షాపులు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియలే ఇప్పటివరకు సుఖమనేది మార్కెట్లో దొరికేది కాదు ఎందుకని వస్తువు కాదు అండర్స్టాండ్ సుఖమనేది వస్తువు కానీ కాదు వస్తువే గనక సుఖమైతే ఆ వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి ఒకరికి సుఖాన్నిచ్చిన వస్తువు ఇంకోటి సుఖాన్ని ఇవ్వదు ఈ ప్రపంచంలో సుఖం ఉండకూడదు ఎప్పుడు ఇది సుఖ వస్తువు అని చెప్పండి మీరు ఏదో ఒకరిని అడిగితే చెబుతాడు ఉదయాన్నే కాఫీ తాగాల టీ తాగాలన్న అర్జుడు సుఖం ఎట్లా పోయింది ఇటు ఒకటి అటు ఒకటి పోయింది నాన్నకేమో కాఫీ కావాలి అమ్మకేమో టీ కావాలి ఏం చేయాలి అంటే కాఫీ తాగితే ఈవిని సుఖం టీ తాగితే ఆయన సుఖం అండస్టాండ్ అనుకోండి కాబట్టి కాఫీ ఇక్కడ సుఖం అక్కడ టీ సుఖం ఈ కాఫీ కనుక అక్కడిస్తే అక్కడ సుఖం లేదు ఆ టీ కనుక ఇక్కడిస్తే సుఖం లేదు ఇప్పుడు నేను అడుగుతున్నా సుఖం అనేది టీ అని పాలు తాగేవాడికి రెండు కాదు కనుక వీటిని సుఖహేతు సుఖ కారణం అండస్టాండ్ సుఖహేతు అంటే సుఖ కారణం ఈ కాఫీ తాగితే సుఖం కలుగుతుంది ఆవిడ అడిగితే అయితే సుఖం కలుగుతుంది అని ఇతనంటే పాలుదైతే సుఖం కలుగుతుంది అతను అంటే ఏదైనా అంతే ఈ ప్రపంచం అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి వస్తువు కాదు వస్తువే కనుక సుఖమైతే ఒకే వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి అటువంటి వస్తువుని ప్రపంచంలో ఎక్కడ చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే నాకు ఫోన్ చేయండి నెక్స్ట్ సుఖమనేది కాలం కూడా కాదు ఇప్పుడు కొందరంటే బ్రహ్మ ముహూర్తంలో సుఖం బ్రహ్మ ముహూర్తంలో సుఖం లేదు చింతకాయ లేదు సుఖపడే లక్షణం మన దేవురు ఉంటే సుఖం లేకపోతే అది కూడా దుఃఖమే ఉపన్యాసాలు ఎనీసిపోయి చే జీవితం అంతా ఇట్లాగే వృధా చేసుకున్నాం ఎన్నో యజ్ఞాలు విన్నాం అంతా ఇట్లాగే అయిపోయింది రేపటి నుంచి తీవ్రంగా సాధన చేయాలి రేపు మార్నింగ్ యజ్ఞం అయిపోయిన తర్వాత చాలా మంది చేస్తారు పని నాలుగు రోజులే మళ్ళీ ఎప్పుడొస్తారు స్వామి యజ్ఞమని ఏ ఉదయాన్నే లేచి నాలుగు గంటలక నేను ధ్యానం చేస్తాననుకుంటాడు మంచిది శుభసంకల్పం లేస్తాడు ఎందుకంటే అది అలారం కదా దాని పని అది చేస్తుంది మిషన్ అలారం కొడుతుంది కానీ నేను కొట్టకుండా ఉంటాను అనుకోని దాని దగ్గరే మనసు లేదు కాబట్టి అలారం మోగింది అనుకోండి అప్పుడు అంటాడు నిద్రపోతున్నది ఒకవేళ లేచాడు అనుకోండి లేచినంత మాత్రాన ఉత్సాహంతో ఉన్నాడు కనుక లేచాడు ధ్యానం చేసి ఆనందాన్ని పొందుతాడని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకు తెలుసు అదే టైంకి నాలుగు గంటలకు లేచి తొందరగా నేను స్నానం చేసి ధ్యానం చేస్తామనుకోని బాత్రూంలోకి వెళ్ళాడు అనుకోండి అప్పుడే ట్యాప్లో నీళ్లు రాలేదనుకో ఇంకొట్టుకుంటాడు ఇంతే ఈ దేశం బాగుపడదు మనం బాగుపడడం లేదు సార్ దేశం ఏం చేస్తుంది ఇంకా అక్కడి నుంచి మొదలు ఈ వాటర్ రావడం లేదు ఈ మున్సిపాలిటీ ఇంతే ఈ పరిపాలించే ఇంతే ఈ దేశం ఇంతే ఇది బాగుపడదు ఇది కలికాలం అది ఇది ఇది ఇది అని అని చెప్పాడుకోండి అర్థమవుతుంది ఇది సుఖమంటారా హాయిగా నిద్రపోయినా బాగుండేది కొంత ఆరోగ్యం అన్నా ఉండేది కాబట్టి సుఖమనేది బ్రహ్మముహూర్తాలు కలుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు సుఖపడే అవకాశం ఉండేవాడికి సుఖమేమో కానీ కాలానికి సంబంధించింది కాదు మీరు చెప్పండి స్వామీజీ ఈరోజు మూడు గంటలకు నేను సుఖంగా ఉంటానని చెప్పండి వస్తాను నేను మీ ఇంటికి చెప్పండి ఎవరూ చెప్పలేడు ఎందుకని ఇన్ని గంటలకు నేను సుఖంగా ఉంటానని ఎవ్వరూ చెప్పలేడు నువ్వు అనుకున్న టైంకి అప్పుడే దుఃఖం ఉండొచ్చు కూడా సుఖం లేకుండా పోవచ్చు కూడా కనుక కాలానికి సంబంధించింది కాదు కాలానికి సంబంధించింది సుఖం కాదు వస్తువు అసలే కాదు ప్రదేశం అసలే కాదు ఇప్పుడు కొందరు చేస్తూ ఉంటే పుణ్యప్రదేశాలకు వెళ్లి మహాత్ములు సంచరించినటువంటి ప్రదేశంలో హాయిగా ఉంటాం లేదు తిరుపతికి వెళ్తే హాయిగా ఉంటది ఫ్యాక్ట్ అది ఏమో గుంటూరు నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్లి తిరుమల కొండకి వెళ్ళి క్యూలో ఐదు గంటలు ఉండి భగవంతుని దర్శించాలని గోవింద గోవింద అంటూ వెళ్ళి తీర గర్భగుడిలో ప్రవేశించినప్పుడు స్వామి కనపడుతుంటారు చూసారు దివ్యమంగళ విగ్రహం రెండు చేతులు ఎత్తి ఆయనకి నమస్కరించినప్పుడు కూడా ఉండడా పొడొస్తాం ఎంతసేపు పొడిచావు నువ్వు క్యూలు అంతా పొడిచావు దేవుడు చూసినప్పుడు కూడా పొడొస్తారు అనుకుంటాడు ఆయన అనుకుంటాడు దొరికివరా నువ్వు నాకు అర్థమవుతుంది నీకోసమే నేను నామాలు పెట్టింది ఎట్లా వెంకటేశ్వర స్వామి ఒక్కడే ప్రత్యేకంగా కనపడతాడు మనకు చూడండి ఆయన నామాలు కళ్ళు కప్పేసి ఉంటాయి ఆయనకి ఎందుకో తెలుసా వచ్చేవాడనంతా నేను చూడను అని నేను చూస్తాను అర్థమవుతుంది వచ్చేవాళ్ళు దేనికోసం వస్తారు పాపం ఆయనకి ఎంత బాధ తలనొప్పి చిన్నదే ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుండా వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినవాడంతా ఏదో కోరికలో మూటెత్తుకోబోయేవాడే గానీ అయ్యా నాకు నువ్వు కావాలి అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్ ఎక్కడో పాయింట్ జీరో కూడా నాకు అదే ఇస్తావా ఇది ఇస్తావా నువ్వు అది నేను ఇంత ఇస్తా మళ్ళీ ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది అందువల్ల ఆయన ఇది చూడలేక నామాలు పెట్టుకోడు కనుక సన్నిధానంలో ఉంటే పరమేశ్వర సన్నిధానంలో ఆనందంగా ఉంటామని చెప్పడానికి అవకాశం లేదు ఆనందాన్ని పొందేటువంటి అంతఃకరణ కలిగిన వాడు ఉండగలడేమో కానీ ఇంకొకడు ఉండేందుకు అవకాశం లేదు ఎక్కడైనా అట్లాగే ఉంటది హృషికేశం పోతే ఆనందం బద్రీనాథ్ పోతే ఆనందం ఆనందం అక్కడ ఉంటుందనే పోయేది టూరిస్టు బస్సులు చూడండి తమాషా ఇవన్నీ చూస్తే అర్థమవుతాయి మీకు టైం లేదు మాకు ఫ్రీగానే చూస్తుంటారు టూరిస్ట్ బస్సులో చూడండి ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో వచ్చేటప్పుడు ఎట్లుంటారు వాళ్ళు ఇక్కడి నుంచి పోయి మహాబలిపురం వరకు పోయి అదంతా చూసుకొని కంచే కంచి తీసుకొని లాస్ట్లో విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసి గుంటూరు వచ్చేస్తారు పోయేటప్పుడు చూడండి ఆ బస్సు దగ్గర మీరు దూరంగా ఉండి మామయ్య రండి అఖయా అండడమ్మా నాచమ్మా ఏది పోయేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఒకరి మొక్కరు ఒకరు ఒకటి పోతుంటారు ఇటు తెలుగుదేశం ఇటు కాంగ్రెస్ అర్థమవుతుందే ఎందుకు అర్థం కాదు అంటే తీర్థాటంలో లభ్యమైంది ఇది కాళహస్తిలో ఇద్దరు పగైపోతారు తిరుపతిలో ముగ్గురు కంచిలో నలుగురు అర్థమవుతుంది మహాబలిపురంలో ఇద్దరు పాండిచ్చేరిలో ఐదు మంది ఇలా చూసుకుంటూ వచ్చి దుర్గ గుడికి వచ్చేటప్పటికి లేదు నెల్లూరుకు వచ్చేటప్పుడు రంగనాథ రంగనాయ స్వామి దేవాలయంలో కండక్టర్తో దుర్గగుడిలో డ్రైవర్తో ఇంకెవ్వరూ లేరు ఒక్కడే దిగిపోతా ఉంటాడు ఇది అద్వైతం అంటే రెండవడితో సంబంధం లేదు కనుక తీర్థాటనకు పోయేది ఐక్యం కోసం సరేనా ప్రదేశంలో కనుక ఆనందం ఉండేటట్లయితే ఆ ప్రదేశానికి పోతే ఆనందం ఏ ప్రదేశం అది చెప్పండి అదే కాదు కానీ మనకు అక్కడ ఆనందాన్ని పొందగలం అనుకుంటాం పోతాం నా జీవితంలో కూడా ఒక తమాషా చిన్న సంఘటన ఉండేది చిన్నప్పుడు పర్సనల్ నేను ఎప్పుడు ఇట్లాంటి టచ్ చేయను ఊరికే చెప్పాలనిపిస్తుంది చెప్తాను బాగా చిన్నతనంలో మా ఊరికి పక్కన ఒక ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నది పోతా ఉంటుంది దాని పక్కన మామిడి చెట్లు అవి ఇవి చక్కగా ఉంటుంది వాతావరణం అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటుండేవాడిని నేను అక్కడ ఒక పెద్ద బండవుట్ ఉండేది అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటుండేవాడిని ఎప్పుడు అక్కడే ఇంకో చోట కూర్చుంటే ధ్యానం కుదరదు అక్కడ కూర్చుంటేనే అలవాటైపోయింది ఎవరైనా అక్కడ కూర్చొని ఉన్నారనుకోండి ఆ ప్రాంతంలో మాట్లాడుకుంటూ వాళ్ళు పోయేంత వరకు నేను అట్లాగే ఉండేవాడిని ధ్యానం చేసేవాడిని కాదు వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు పోయి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడిని ఇట్లా జరుగుతూ అంటే అక్కడ తప్ప మరొక చోట నాకు ధ్యానం జరగదు చిన్న వయసు పదహేను పదహారు సంవత్సరాల విషయం చెప్తున్నాను కానీ తమ్మస్ ఏంటంటే ఒకసారి నేను వెళ్తాను చాలా ధ్యానావేశం ఉంది ఈ రోజు చాలా ఎక్కువసేపు మనం ధ్యానం చేయాలి అనుకుంటాడు వెళితే పెద్ద బండది ఆ బండ దగ్గర నుంచి ఇట్లా తిరిగి ఒక త్రాచుపాం వచ్చింది నా జీవితంలో జరిగే సంఘటన ఆ బండ వెనకుండదు అది అది అలా వచ్చి ఇట్లా పడగెత్తి చూసి అట్లా ఎక్కడి నుంచి ఇట్లని ఇలా ఇలా కొద్దిసేపు ఉండి అట్లా అట్లా ఆ రోజు నుంచి ధ్యానం ఎక్కడైనా జరుగుతుంది ఆ బండ దగ్గర అసలు జరిగింది అది పోతే కదా మనం అసలు బండ దగ్గర పోతే కదా నేను అప్పుడు అర్థమయ్యేది కాదు ఇదేంటి అని ఇప్పుడు అర్థమవుతుంది ప్రదేశానికి సంబంధించింది కాదు అర్థమవుతుంది సుఖమనేది ఒక ప్రదేశంలో ఉంది అని ఇప్పుడు మీకు ఆ సంస్కారం ఉంది గనక ఇంతో ఉదయాన్నే ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీరు ఐదు కన్నా కనీసం లేచి ఉండాలి ఒకరి నాలుగు కాకపోయినా ఐదు కన్నా లేచి ఉండాలి ఇంతకుముందు లేచేవాళ్ళు ఎట్లా లే దీని మీద ఆసక్తి ఉంది గనక అయ్యో మళ్ళీ ఈ వారం అయిపోతే మళ్ళీ స్వామిజీ ఉండరు ఏదో కొద్ది వింటాం ఆచరించాము ఆచరించబోయే వేరే విషయం టిక్కెట్ లేని సినిమా అది కాదు కనుక అని చెప్పి వచ్చి కూర్చుంటే ఆసక్తి ఉంది కనుక మీరు ఇక్కడ కూర్చుంటారు రెండు రోజులు అయిన తర్వాత మేము ఉపన్యాసాలు చూస్తుంటావు ఇవన్నీ రెండు రోజులు అయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఎక్కువ ఆనందం ఎక్కువైపోయి ఒకరి దగ్గర పోయి ఫ్రెండ్ దగ్గరికి వాడిని అంటారు రాబయా నువ్వు గ్రౌండ్కి రా చూడు ఎంతమంది వచ్చి ఉండే ఎంత బాగుండదో జీవితాన్ని గురించి తెలుస్తుంది వాడని పోవాయ దేవుండేం లేదు అదే నీ రా నేను కూడా అనుకున్నాను విన్న తర్వాత తెలుస్తుంది నువ్వు రా కానీ ఎట్లాగో పట్టుకొస్తాడు ఇతను అతని మీద ఉండే పట్టు వల్ల పట్టుకొస్తాడు ఇక్కడికి ముందు కూర్చుంటాడు కదా తీసుకొచ్చి ముందు కూర్చోం అది పాషాణం వచ్చింది పక్కన వచ్చింది పాషాణం వాడికి అసలు ఇష్టం లేదు అసలు పరమనాస్తికుడు వాడికి అస్సలు ఇష్టం లేదు అసలు శ్రద్ధ కలిగి వినేవాళ్ళకి అంతంత మాత్రం లభ్యమవుతా ఉంటుంది విషయం అసలే శ్రద్దలేనివాడు పైగా దాని మీద విరక్తి కలిగిన వాడు అసలు చెప్పేవాడికి ఏం తెలియదు అనుకునేవాడు అతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోవాడు అతనులే ఇటు చూస్తుంటాడు మమ్మల్ని అంత అయిన తర్వాత ఇతను లేచి ఆనందంగా హని అటు పోయి అడుగుతాడు ఎట్లా ఉంది నా ముఖంలాగా ఉంది నిజమే నీ ముఖం అట్లాగే ఉంది అది అతనే తెలియదు నాకు తెలుసు ఆయన ముఖాన్ని చూస్తున్నాను కనుక వన్ హాఫ్ అవర్ నాకు తెలుసు ఆయన ముఖం ఎట్లుండేది కానీ ఇది అట్లా లేదు ఎందుకని తెలుసు అతనికి ఉత్సాహం లేదు కనుక కేవలం జ్ఞాన యజ్ఞ స్థలిలో కూర్చున్నంత మాత్రాన ఈ ప్రదేశంలో ఉన్నంత మాత్రాన సుఖం కలుగుతుందనడానికి అవకాశం లేనే లేదు కనుక ఏది సుఖహేతువు సుఖమేదో మనకు తెలియడం లేదు సుఖహేతు సుఖహేతు ఈ విధంగా సుఖపడతానేమో ఈ విధంగా సుఖపడతానేమో ఈ విధంగా సుఖపడతానేమో సుఖానికి ఇది కారణమేమో సుఖానికి ఇది కారణమేమో అనుకుంటాం దానిని పొందుతాం అది కాదన్న తర్వాత దాన్ని వదిలిపెడతాం ఇంకొకటి అనుకుంటాం అది పొందుతాం అది కాదన్న తర్వాత దాన్ని వదిలిపెడతాం ఇది కాదేమో మరొకటేమో మరొకటేమో మరొకటేమో అదేమో ఇదేమో ఇదేమో అదేమో జీవితమంతా ఇదే నడిచింది ఇది కర్మకాండ ఇప్పటి మనం ఎన్నిన్ని పొందాం ఎన్ని పోగొట్టుకున్నాం తృప్తి పొందింది ఎక్కడో చెప్పండి ఇక్కడ ప్రశ్న ఇక్కడ పడింది మహర్షి దగ్గర నాస్తి అకృతృతేన ఈ కర్మలు చేసి ఈ ప్రపంచంలో పొందదగింది ఏమీ లేదు నాస్తి అకృతృత ఈ కర్మల వల్ల అనిత్యమైనటువంటి కర్మల వల్ల నిత్యమైనటువంటి ఆనందం ప్రాప్తించేటువంటి అవకాశం లేదు ఇది సుఖమైనటువంటిది ఇది కాదు సుఖహేతు కాదు సుఖస్థానం ఇది కాదు మరి ఏంది నువ్వే ద పాయింట్ నీకన్నా అన్యంగా ఉండేదైతే సుఖం దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి నువ్వే సుఖం గనక వస్తు సిద్ధిహి విచారేణ బై ఎంక్వైరీ నేను ఏమిటి అత విచారర్తవ్య నేనింటి అసలు ఎందుకని అహమస్మి నేను ఉన్నాను అది అందరికీ తెలుసు ఎవరికి తెలియదు నేను ఉన్నాను అని అందరికీ తెలుసు కానీ తను ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు తన స్వరూపం ఏమిటో తనకు తెలియదు అంటే స్వామీజీ ఇప్పుడు సుఖం ఈ ప్రపంచంలో లేదంటారా నేను ఎందుకంటాను సుఖమస్తి ఈ ప్రపంచంలో సుఖం ఉంది అల్పసుఖం అస్తి స్వల్పసుఖం అస్తి అనంత సుఖం నాస్తి అది పాయింట్ ఇప్పుడు వేదాంతంలో కూడా ఈ ప్రపంచంలో సుఖమే లేదు నాయన దుఃఖం అంటే వాడు అనుకుంటాడు పోయి పిచ్చోడుగుండాడు సుఖమే లే నేను ప్రపంచంలో సుఖం లేకపోలేదు కానీ మనకు కావాల్సిన సుఖం కాదు శాంతి అది తర్వాత వస్తాను సుఖంగా సుఖానికి రాకపోకలు ఉంటాయి అది వేరే విషయం తర్వాత డిస్కస్ చేస్తాను ఈవినింగ్ క్లాస్ లో సుఖం ఉంది ప్రపంచంలో అల్పసుఖాలున్నాయి స్వల్ప సుఖాలున్నాయి అర్థమవుతుంది అసలే సుఖం లేకపోతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు నా వరకైతే నేను అదే చేస్తాను ఎందుకు బ్రతకాలి ఏదో కొద్దో గొప్ప సుఖం కనపడుతుంది కానికనే మనిషి ఇంకా ఎక్కువ వస్తుందని బ్రతుకుతాడు కాని అస్సలే సుఖం లేకపోతే బ్రతకలే ఉంది సుఖం అల్పం బహుక్లేశ అది సుఖం అల్పం అల్పమైన సుఖం అనంతమైన దుఃఖం వచ్చిన బాధ సుఖం అల్పం అల్పం బహుక్లేశ విషయ్రాహిణం రుణం ఈ ప్రపంచంలో విషయ ప్రపంచంలో తిరిగేటువంటి వాళ్ళకి సుఖం అల్పంగా ఉంటది దుఃఖం ఎక్కువగా ఉంటది అనంతం అనంతం బ్రహ్మనిష్టానం అల్పం ఆడ సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణం రుణం అనంతం బ్రహ్మనిష్టానం ంత డిమహ ఆచార్యుల వారు వేదాంత డిమని ఒక గ్రంథం రాశారు అందులో ఈ మాట అంటారు అనంతం బ్రహ్మనిష్టానం ఎవడైతే బ్రహ్మముని తెలుసుకుని బ్రహ్మ స్థిరపడి ఉంటాడో అటువంటి వాడికి అనంతమైనటువంటి సుఖం బ్రహ్మము అనంతం గనక వాడికి అనంత సుఖం బ్రహ్మము నిత్యం గనక వాడికి నిత్య సుఖం అల్ప సుఖాల్లో ఉండేవాడికి సుఖాలు వచ్చినట్టే ఉంటాయి పోతున్నట్టే ఉంటాయి కనుక సుఖ హేతువు ఏది అని ప్రయత్నం చేసినప్పుడు మనకిప్పుడు అర్థమైంది వస్తువు కాదు కాలం కాదు ప్రదేశం కాదు సన్నివేశం కూడా కాదు సన్నివేశం కూడా కాదు ఒక సన్నివేశం ఒకరికి ఆనందాన్ని ఇవ్వచ్చు మరో దుఃఖాన్ని పంచచ్చు ఈ ఉపన్యాసానికి వచ్చిపోయినట్టుగా ఇష్టం లేనివాడు ఓకే కనుక సుఖహేతు ఏది అని అంటే ఏది సుఖహేతు కాదు ఈ ప్రపంచంలో సుఖస్థానం ఏదో అదే సుఖహేతు సుఖస్థానం నివే సుఖంగా ఉండే వస్తువు ప్రియంగా ఉంటుంది ప్రియంగా ఉండే వస్తువులు ఆనందం ఉంటుంది కానీ ఈ ప్రపంచంలో ఏది ప్రియమో చెప్పండి చెప్పలేము ఒక కాలంలో ప్రియంగా ఉండేది మరొకాలంలో అప్రియంగా ఉంది ఆ వ్యక్తికి కూడా ఒకరికి ప్రియంగా ఉండేది మరొకరికి అప్రియంగా ఉండొచ్చు ఇది అర్థమైపోయింది ఇంతకుముందు మీకు ఆ వ్యక్తికి కూడా ఒక కాలంలో ప్రియంగా ఇంకొక కాలంలో అప్రియంగా చిన్నప్పుడు బ్యాటు బాలు అంటే మనకు చాలా ప్రియం ఇప్పుడు మనకు బాల్స్ కావాలని ఇప్పుడు ఆడుకోవడానికి లే చిన్నప్పుడు బిస్కెట్లు అంటే ఇష్టం ఇప్పుడు బిస్కెట్లు కాదు బంగారు బిస్కెట్లు అయితే ఇష్టం చాలా మారిపోతా ఉంది బాల్యంలో మనకు చాలా ఇష్టంగా ఉన్నాయో అవి యవనంలో చాలా నిస్సారంగా కనిపించాయి ఏవైతే యవనంలో మనల్ని పిచ్చివాళం చేశాయో అవి వృద్ధాప్యంలో హాస్యాస్పదంగా ఉంటాయి మనల్ని చూసి మనమే నవ్వుకునేటట్టుగా ఉంటాయి కాబట్టి వ్యక్తి జీవితంలో కూడా దశలు మారుతూ ఉంటే సుఖాలు కూడా మారిపోతూ ఉన్నాయి మారే సుఖం కాదు మనకు కావాల్సింది మారని సుఖం ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ఒకప్పుడు ప్రియంగా ఉండేది మరొకప్పుడు అప్రియంగా మారిపోతుంది ఒక దశలో అప్రియంగా మారేది ప్రియంగా ఉన్నా కూడా అది ప్రియ వస్తువు కాదు ప్రియ వస్తువు కాదు గనక సుఖ హేతు కాదు ఇది పాయింట్ కాని అహమస్మి ఇస్ ఇది పాయింట్ అహమస్మి నేనున్నా దీనికి ప్రమాణం అవసరమా నా నువ్వన్నట్టు నీకు తెలుసు కదా ఎస్ అహం అస్మి సదాభామి ఎప్పుడూ ఉన్నా అనే జ్ఞానంతో ఉన్నా ప్రకాశిస్తూ ఉన్నాను సదాభామి అహం సదా అస్మి అహం సదా భామి కదా చిన్నాహం అప్రియ ఇట్ ఇస్ ద టిప్పికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద శాస్త్ర కదా చిన్నాహం అప్రియ కదాచిత్ అహం అప్రియ ఎక్స్ప్రెషన్ అమేజి కదాచిత్ ఎప్పుడు ఏ ఒక్క సమయంలో కూడా ఏ కాలంలో కూడా ఏ ప్రదేశంలో కూడా అహం అప్రియ నా కదాచిత్ అహం అప్రియ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ప్రియము ఒక వ్యక్తి అప్రియం ఒక వస్తువు ప్రియము ఒక వస్తువు అప్రియం ఒక కాలంలో ప్రియము ఒక కాలంలో అప్రియం అనేవి ఉన్నాయి కానీ నేను అహమస్మి నేను ఎవడైతే ఉన్నానో నాకు నేను ఎప్పుడూ ప్రియమే దా నేను నాకెప్పుడు ప్రియమే ఈ మాటను ఎంత అందంగా నడుచుకోండి నాకు నేను ఎప్పుడు అప్రియం కాను ఎక్స్ప్రెషన్ కదా చిన్నహం అప్రియ నాకు నేను ఎప్పుడు అప్రియం కాను అంటే ప్రియమని అర్థం కానీ అప్రియం కాను అనే పదం ఎందుకు వాడాడు ప్రియం అంటే సరిపోదు అంటే ఏవైతే ప్రియంగా ఉన్నాయో ఈ ప్రపంచంలో ఇవి ఒక్కొక్క దశలో అప్రియంగా మారిపోతున్నాయి గనక ఇప్పుడు నాకు ప్రియంగా ఉన్నాను నేను రేపు నాకు నేను అప్రియమైపోతానేమో నో కదాచిత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నాకు నేను అప్రియం కానీ కాను నాకు నేను ప్రియం ప్రియ వస్తువులోనే ఆనందం ఉండేది ప్రియ వస్తువులోనే ఆనందం ఉండేది కాబట్టి ఆనందం అనేది నేనే ఇంకొకటి కానీ కాదు అహమేవామీజీ మరి నాకు అత్యంత ఆనందంగా ఉంది అదే నీ కోసమే దానికోసం కాదు సహజ నాకు లడ్డు తిన్నప్పుడు ఆనందంగా ఉంది కనుక నేనే ఆనందం అయితే లడ్డు తినకుండా అంటే ఆనందంగా ఉండాలి కదా అదే సార్ సరే తిను రా కూర్చో కమాన్ ఇప్పుడే తయారు చేసాం చాలా బాగుంది లడ్డు ఓకే కుంకం పువ్వు ఎక్కువ వేసి ఉండరు చాలా తీగ ఉంది కమాన్ లాగు లాగే డౌట్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ తొమ్మిదీస్తే వద్దు స్వామి నీకు ప్రియం కదా తిను కడుపు నిండితే గారెలు ఇచ్చేదు మన పెద్దవాళ్ళు అంటుంటారు స్వామిద్ద కడుపు నిండితే గారెలు చేయదు ఆ లడ్డే కనుక నీకు ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఫస్ట్ లడ్డు ఆనందాన్ని ఇస్తే సెవెంత్ లడ్డు కూడా ఇవ్వాలా ఎయిటీన్త్ లడ్డు కూడా ఇవ్వాలా లే ఇంకా కనుక మనం ప్రెషర్ ఇచ్చి ఒక రెండు పెట్టామనుకుంటే ఆ తర్వాత అంటే నాకు చేదుగా ఉంది అంటాడు ఏ లడ్డు చేదుగా ఉందే ఇప్పుడు తయారు చేసి పెట్టినవి కదా మొదటిది అట్లా ఉండింది అది తమాషా నీ మీద ఆధారపడింది అది ప్రియం ఎందుకో తెలుసా ఆత్మనస్తు కామాయ లడ్డు ప్రియం భవతి నా కోసమే ఇదే లడ్డు చూడ తమాషా ప్రియం కాదు ఒక ఎందుకని ఇతనికి లడ్డు ఇష్టం కానీ భార్యకి ఇష్టం లేదు ఆవిడ అంటే తీసుకుంటే వద్దు మీరే ఎందుకని నేను తినేటివి ఉండే మీకు పెట్టకుండా నేను తింటా ఓకే ఆహా ఇదే వ్యక్తి ఎవరికి లడ్డు ఇష్టమో ఏడెనిమిది తింటాడో ఒక దశలో కాళ్ళు లాగుతూ ఉన్నాయి కళ్ళు ఏదిగా ఉన్నాయి ఏదో నడు నొప్పులుగా ఉన్నాయి నడుస్తుంటే కష్టంగా ఉంది అంటాడు అప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ అంటాడు బ్లడ్ టెస్ట్ అంటే ఫాస్టింగ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ షుగర్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అమ్మో ఎంత ఉంది పోస్టల్ ఇంత షుగరే ఇంకేమీ లేదు ఇంక లడ్డు తిన్నావంటే మాత్రం తర్వాత తెడ్డు వేసుకుంటూ పోవడమే నీ ఇష్టం అన్నాడు అనుకోండి అప్పుడు మనం వచ్చి సార్ బా ఈ లడ్డు ఉంది మా ఇంట్లో చేశారు బా నేను నా జీవితంలో తినలేదు సార్ ఒక్కసారి తినండి అసలు నమోన్నమా ఆ సహస్రాంశం ఆదిత్యాయ నమోన్నమా దాన్ని చూపెండు బాబు దానికన్నా చీకటి నయం అర్థమవుతుందా ఎందుకని ఇంతకుముందు ప్రియం ఇప్పుడు ప్రియం అదే వ్యక్తికి అదే వ్యక్తికి ఇంతకుముందు చూస్తే ఇష్టం ఇప్పుడు చూస్తే కష్టం తినడం అట్లా వేరే విషయం ఏమైంది నాకు నేను ప్రియం గనక దానిమీద నాకు గనక ప్రేమ ఉంటే అది నాకు ప్రియత్వంగా కనిపిస్తుంది నా కోసమే కానీ దానికోసం కాదు ఇది యాజ్ఞవలక మహర్షి బృహదారణ్యకంలో మైత్రేకి చెప్పింది అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఆయన ఎందుకో వైరాగ్యం వచ్చి పోతున్నాడు భార్యను పిలిచి ఆయన ఇద్దరు భార్యల పైగా మైత్రేయి కాత్యాయిని ఇద్దరిని పిలిచి మొదట ఈవిడి పిలిచి sister మైత్రేయి వెళ్ళి మీ సిస్టర్ కూడా తీసుకుని రా దేనికండి ఇద్దరు ఒకేసారి నేను పోదలుచుకున్నాను ఎందుకు పోతావు ఏం జరిగింది నీకు నేను హై స్కూల్ గ్రౌండ్లో జ్ఞానయజ్ఞం విన్నా దానికి దీనికి ఏం సంబంధం అంతే నాకు వైరాగ్యం వచ్చేసింది అయితే ఏం చేస్తావు వెళ్ళిపోతున్నా ఎవరిని మమ్మల్ని వదిలి వదిలిపోతున్నా అంటే మా మీద ప్రేమ లేదు నువ్వు మొదలుపోయి తీసుకురాపావు ను మొదలు చెప్తే నేను తీసుకొస్తా ఏంటి సార్ మమ్మల్ని వదిలి ఎట్లా పోతావు ఎవరసరా స్వామి మనల్ని విడదీసే స్వామి ఆయనకిదే పనే చూడు మైత్రేయ నువ్వు లేట్ చేసావంటే నాకు బస్సు పోద్ది నేనున్నాను నువ్వు తొందరగా తీసుకుని రాత్యని అది కాదండి అది కాదు కాదు నేను వెళ్తాను అంటే మా మీద మీకు ప్రేమ లేదు అయ్యో అయ్యో ఇట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారా ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు మైత్రేయ్ నువ్వు లేనిదే నేను బ్రతకలేను మైత్రి అన్నది నువ్వే కదా పెళ్ళైన కొత్తలో ఓ మై స్వీట్ డార్లింగ్ ఆ యు ఆర్ హ్యాపిల్ టు మై ఐస్ అబ్బా ఏవి కవిత్వాలండి ఏవైనా కవిత్వాలండి పిచ్చి కవిత్వం మైత్రేయ పిచ్చి పెట్టినప్పుడు ఆశువుగా చెప్పిన కవిత్ కవిత్వం మైత్రే అండర్స్టాండ్ యదార్థం చెప్తున్నా అంటే నా మీద మీకు ప్రేమ లేదా లేనే లేదు అయ్యయ్యో పోకుంది కదా అస్సలు లేదు మీకు నా మీద అది చెప్పిన మైత్రేయ అద్భుతమైన బోధ మైత్రేయ యదార్థం చెప్తున్నా నువ్వు నన్ను ఎప్పుడూ నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు అదే నేనెప్పుడు నేను ప్రేమించాను నువ్వెప్పుడు నన్ను ప్రేమించావు అబ్బాయి ఎవరే ఆ స్వామిని ఇట్ల పాటు చేశాడు ఏంది కన్ఫ్యూజన్ ఏంది చెప్తున్నాను విను నిన్ను నేను ప్రేమించింది వాస్తవం నువ్వు నన్ను ప్రేమించింది వాస్తవం నేను నిన్ను ప్రేమించలేదు వాస్తవం నువ్వు నన్ను ప్రేమించలేదు వాస్తవం నేను నిన్ను ప్రేమించింది వాస్తవం నీ మీద ప్రేముండి కాదు నా మీద ప్రేమ ఉంది గనక నా మీద ప్రేమ ఉంది గనక నేను నిన్ను ప్రేమించాను నిన్ను నువ్వు నన్ను ప్రేమించింది వాస్తవం కాదు నీ మీద నీకు ప్రేమ ఉంది నీ మీద నీకు ప్రేమ ఉంది గనక నా మీద నీకు ప్రేమ ఉంది ఆవిడన్నది ఓరేనా వేదాంతం అంటే ఏదో పద్ధతిగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఎంత పిచ్చి పట్టించేవాళ్ళు ఎవరే ఇది ఎక్కడదే ఇది ఈ తర్కం నా మీద నాకు ప్రేమ కనుక నీ మీద ప్రేమ ఏం మాట్లాడుతుండవ ఆలు జిబురా ఉంది నువ్వు కొద్ది అర్థమేటిక్ రావాయా ఏంది ఆలు జిబురా నేను భరించలేకపోతాను ఏంటి అసలు నీ బాధని అప్పుడు చెప్పాడు చూడు మైత్రి నువ్వు నాకు ఉపయోగపడుతున్నావు గనక వంట చేసి పెడుతున్నావు గనక ఇంటిని శుభ్రం చేస్తున్నావు గనక అన్ని సేవలు చేస్తున్నావు గనక నీ వల్ల నాకు సుఖం కలుగుతుంది గనక నేను ప్రేమిస్తున్నాను గానీ నిన్ను గనక ప్రేమించేటట్లే అయితే వాస్తవంగా నీ వల్ల నాకు సుఖం లేకపోయినా ప్రేమించాలి ఇదే వాస్తవం అయితే విడాకులు అనే లేదు ప్రపంచాలు అట్లా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఈ బాధలు పడేవాళ్ళంతా సపోతారు కొందరేమో కొట్టాలనుకొని కొడితే మన ఇంట్లో బాధలున్నాయని అర్థమవుతుందేమో అని కొట్టరు సరేనా కానీ అందరూ నవ్వుతారు అది మాత్రం వాస్తవం ఎందుకో తెలుసు వాస్తవం గనక కాబట్టి నవ ఆరే పచ్చు కామాయ పతి ప్రియో పతి ప్రియో నవ ఆరే సత్యు కామాయ సతి ప్రియోత్తు కామాయ సతి ప్రియో నవ ఆరే కామాయ ప్రియం ఆత్మనస్థు కామాయ సర్వం ప్రియం మైత్రి భర్త మీద ప్రేముండి కాదు భార్య భర్త హార్డ్ ట్రూత్ హార్డ్ ట్రూత్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా భర్త మీద ప్రేముండి కాదు భార్య భర్తను ప్రేమించేది తన మీద తనకు ప్రేముంది గనక భర్తను ప్రేమిస్తూ ఉంది భార్య మీద ప్రేముండి కాదు భర్త భార్యను ప్రేమించేది తన మీద తనకు ప్రేమ ఉంది గనక భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు బిడ్డను ప్రేమించేది అదే ప్రపంచాన్ని ప్రేమించేది అదే సిద్ధాంతాలను ప్రేమించేది అది పార్టీలను ప్రేమించేది అది ఏదైనా సరే ఎక్కడ ఎవరు ఎవరిని ప్రేమించినా తద్వారా తను ఉద్దేశంతో గాని తన మీద తనకు ప్రియం ఉంది ఆ పరిస్థితి వల్ల తన ఆనందాన్ని పొందుతాడనుకోని దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడే గాని లేకపోతే ప్రేమించే ప్రశ్న లేదు కాబట్టి ప్రియ వస్తువు ఏది అంటే ఈ ప్రపంచంలో నాకు నేనే ప్రియం ఎందుకని ఈ ప్రపంచంలో ప్రియంగా ఉన్నది అప్రియంగా మారిపోయే అవకాశాలున్నాయి మారుతూ ఉన్నాయి నేను మాత్రం కథా చిన్నహం అప్రియ అది ఎక్స్ప్రెషన్ కదాచిత్ ఏ పరిస్థితుల్లో కూడా అహం అప్రియ నా నేనెప్పుడు నాకు అప్రియం కాని కాదు దొంగ వాడికి వాడి ప్రియమే లేకపోతే బ్రతకలేదు అంతకుడు కూడాను వాడికి వాడి ప్రియమే లేకపోతే బ్రతకలేదు కాబట్టి ప్రియ వస్తువు నేనే సుఖహేతువు నేనే అహం అశ్వి నేనే నేనే అది కానీ వచ్చిన బాధ ఏంటంటే ఆ ఆనందం ఇంకెక్కడో ఉంది అనుకోవడం వల్ల ఈ ప్రపంచంలో పరుగులెత్తుతోన్నాం వస్తువు ఒక చోట ఉంది పరిష్కారం ఇంకో చోట అయిపోయింది అయ్యా మిమ్మల్ని సుఖపెట్టడానికి మేము ఇది చేస్తామని ఒక రంగం వాళ్ళు వస్తారు అది చేయచ్చు తప్పులేదు మనిషికి ఆహారం పెడితే ఆహార సమస్య వాళ్ళు కేవలం ఆహారం మీదనే మాట్లాడతారు కొందరు అన్నం ఉంటే చాలునే అన్నం కనుక ఉంటే సరిపోయేటట్లయితే ఆకలి పోగొట్టుకోవడానికి ఆహారం అవసరమేమో కానీ ఆనందంగా ఉండడానికి ఆహారం సరిపోదు ఎందుకని ఆహారం వల్ల ఆనందం వచ్చేటట్లయితే ఈ ప్రపంచంలో మూడు పోట్ల హాయిగా తినే వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి ప్లీజ్ అండర్స్టాండ్ ఆనందానికి తిరిగే సంబంధం లేదు ధనానికి తిరిగే సంబంధం లేదు ఆనందమే లేదు ఏ ఉండి ఉపయోగం లేదు ఇక్కడ వేదాంతం ప్రవేశిస్తూ ఇక్కడ వస్తుంది వేదాంతం భర్త సినిమాకు పోతూ పోతూ ఏదో కాఫీ తీసుకుంటారా నేను సినిమాకి వెళ్తున్నాను అని ఆయన ఏ సినిమా పోతే బాగున్నాను ఇట్లా చేయిబెట్టి గోడకి అట్లా ఆనుకొని నిలబడుకున్నాడు ఆడు కాఫీ తెచ్చే లోపల వేసవ కాలం తేలుగుట్టింది ఒక్కసారి కేవ్వమని కేక వేశాడు తెస్తున్నానండి ఈ లోపల అరుస్తారు చేసే నీ కాఫీ కోసం కాదు తొందరగరా వచ్చే ఏంటి తేలిగుట్టేది తేలిగుట్టింది ఇట్లా పెట్టుకొని ఉన్నాడు ఓ వేసాడు ఆపెడి నవ్వుతో నేనిట్లా ఏడుస్తుండే నువ్వు నవ్వుతావా ఆ స్వామిజీ చెప్పింది కరెక్ట్గా ఉంది ఆత్మనస్తుకాయ పతి ప్రియోతున్నాడు ఇప్పుడు ఇటువంటిప్పుడు మీకు ఉపయోగపడతాయి ఇవి అర్థమవుతుంది అనేది ఆవిడంటది అందుకు కాదండి నేను నవ్వేది మరి నేను ఏడుస్తుండే నువ్వు అవ్వుతావేంటి అంటే నన్ను కూడా ఏడమంటావా నేను ఏడ్చి నువ్వు ఏడ్చావా ఇంకా ఆవిడ లాజిక్ ఏడవడానికి ఇద్దరు ఒకటి ఆవిడ ఎందుకు అక్కడ ఏడవచ్చు సరే పోయి ఆవిడంటది అది కాదండి వేసవ కాలంలో తేళ్లు అట్లా వస్తూ ఉంటాయి అందరి మంది పెంకుటీలు తేళ్ళు ఎక్కువ ఉంటాయి వస్తాయి అసలు మీరు కాబట్టి ఇట్లా గొడవ చేస్తుంటారు కానీ మూడోళ్ళకతో నన్ను కుట్టింది నేను మీకు చెప్పనే అసలు ఎందుకని నీ కుట్రడుకు అవలబడి పడ్డాను కనుక నువ్వు పెట్టే ఆ తేలు బాధ కూడా కారణం ఏంటంటే మీరు ఏమి ఏడవలసిన అవసరం లేదు రెండు నిమిషాల్లో పోతుంది మీరు హాయిగా ఉంటారు ఎక్కడ పోతుంది నీకు తెలుసా నీ దిగ మందు ఉంది మన మూడవ ఇంట్లో మురగేశన్ అని చెన్నై నుంచి వచ్చి చేరాడు కొత్త అతను ఉద్యోగనిచ్చే టమిలియన్ అతని దగ్గర ఉందండి మందు తేలిక తెలీదు మన మన కాలనీలో అందరినీ గుట్టయి తేలు మిమ్మల్ని తప్ప దాన్ని కూడా నేను కొట్టడం ఇష్టం లేదు అందువల్ల ఇంతకాలం లేట్ అయింది అతను గుట్టింది కానీ అతని దగ్గర ఎటువంటి మందు ఉందంటే ప్రపంచంలో ఎక్కడా లేదండి అదేదో ఎవరికి చెప్పడు తన దగ్గరే ఉంది ఎక్కడ గుడితే ఆయన ఇస్తాడంతే ఇవ్వడం మనం దాన్ని అప్లై చేయడం వెంటనే హాయిగా ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళిపోతారు చూడండి అట్లాగా ఎవరు ఎక్కడ ఇది బూడ ఇళ్ళే ఉండండి ఉండండి వంట అయిపోతా దించేసి వస్తాను ఏం పర్వాలేదు నువ్వు చెప్పు నేను చెప్పానని చెప్పండి ఫలానాయుడు పూల రోజుల్లో మా భర్త ఫలానాయని చెప్పేవాడు ఇప్పుడు అట్ట కదా మా బా నంది శాతపతి ఇప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తా ఉంది పరిస్థితులు అట్లా ఉండయి అంటే అడ్వాన్స్ అవుతుంది ఓకే మంచిది ఎంత అభ్యుదయం ఇది ఇట్స్ ఓకే నేను తప్పు పడ్డా లేదు కాబట్టి మీరు నా భర్తనే ఆయన చెప్పండి ఇస్తాడు మందు ఎందుకని నాకు మొన్నే ఇచ్చాడు ఆయన పోయి పాపం మురగేష్న్ గారు ఇదేనా అండి అవుతాడు బా సార్ మురగేశ్వరన్ గారని ఏం బా ఎప్పుడు ఎవరు నువ్వు ఏం కావాల నీకు నేను మూడో ఇంట్లో అండి ఆడా ఆండ ఏం దాకా వస్తుంది కుట్టిందా ఏం వచ్చేది ఏమి ఏమి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు మీ భార్య కూడా మొన్న దాకా కుట్టినాయి మూడు రోజుల క్రితం నేను దా మిస్తే చుప్పంతా పోయినాయి ఎట్లో పుడిసినాయితే చూస్తూ గాని మీ బాడ్య కూడా తగ్గిపోయింది చెప్పలేదు ఆవిడ మీ ఆడాండ్లు చెప్పారు లేవా వేయమంటరా వేసేసే నేరుగా వచ్చాడు వేశాడు తగ్గల నన్ను ఏడస్తాను ఆవిడ అన్నది పోయి రమ్మన్నాను కదా అక్కడికి నేను పోయి వచ్చాన ఇచ్చాడు తగ్గలేదు తగ్గలేదు ఎందుకని ఏం చెయ్యమంటావు తగ్గితే కదా ఏంటి రండి పోదాం రండి అని తీసుకుని ఏమండి మురగేశ్వర గారు మాకు ఇచ్చారు తగ్గింది కదా మా వారికి తగ్గలేదు ఏమిటమా తగ్గకపోయేది కొన్ని వేరు మందుకు ఇచ్చాను చేరికేంటి నేను ఇవ్వడం ఏంటి తగ్గకపోవడం ఏంటి అది సామాన్యమైనటువంటి మందు కాదు ఏమయా నీకు తగ్గలేదా లేదండి ఎక్కడ గుట్టింది ఇదిగోనండి ఇక్కడేనండి ఇదిగోండి ఇక్కడ ఇట్టు పెట్టుకోనండి చేయిట్టు గుట్టింది అండి అలా చూశాడు అతను ఆశ్చర్యపోయాడు మరి మందు ఇచ్చాను వేసేవాళ్ళు వేశానండి ఏది ఎందుకో తెలుసా అత మందు ఎర్రగా ఉంటుంది అది కనుక అక్కడ వేస్తే ఎర్రగా కనపడాలి అసలు రాసినట్టే లేదని చేయనట్టుంది అతను ఊరికెట్ట ఏది మందుదని వేసానండి ఏది కనపడలేదు నాకు ఇక్కడెందుకు కనపడుతుంది నీకు కనపడదు ఇక్కడ ఎందుకని నువ్వేమన్నా ఎక్కడ కుట్టిన చోట ఏమన్నావు కదా కుట్టిన చోట మందు వాడు పోయి గోడ అదేమన్నా సున్న గోడ కుట్టిన చోట ఏ అంటే నీ చేతికి ఎక్కడ కుట్టిందో అక్కడ ఏమంటే కుట్టిన చోట వేయమన్నాడు కనుక కుట్టిన చోటు అది గనక వీడు తీసుకెళ్ళి ఆ మందు తీసుకెళ్ళి తప్పనేసేసి వచ్చి నాకు తగ్గలేదు తగ్గలేదు తగ్గలేదు తగ్గలేదు అప్పుడు అన్నాడు ఆడాడమ్మా ఎట్టదా చేస్తూ ఇతన్తో ఏం దా చెప్తున్నావా ఇట్ల చేస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎట్లదా మందిచి ఇచ్చి చేసావో నేను కూడా అట్లదా కాపురం చేస్తూ ఉండేవి పురిదే బాత కుట్టింది ఇక్కడ వాడేసేది అక్కడ సమస్య ఒక చోట పరిష్కారం ఇంకొక చోట పోగొట్టుకున్నది సుఖం ఇక్కడ వెతికేది ఈ ప్రపంచంలో ఆనందం ఇక్కడ వెతికేది అక్కడ వెతకడమే తప్పు ఎందుకని వస్తువు ఇక్కడే ఉంది ఇది ఫస్ట్ మిస్టేక్ వెతకడమే తప్పు లేనిదైతే వెతకాలి ఉన్నదే వెతకడం మొదటి తప్పు లేని చోట వెతకడం రెండవ తప్పు కాబట్టి ఏదో ఆనందం పరబ్రహ్మం నాకు ఎక్కడో ఉన్నాడు కైనాసంలో వైకుంఠంలో ఉన్నాడు కూడా మొదటి తప్పు ఆ తరువాత ఈ ప్రపంచంలో దొరుకుతుంది ఆనందాన్ని వెతకడం రెండవ తప్పు కాబట్టి నీవే ఆనందం నీవే ఆనందం నీవే బ్రహ్మం ప్లీజ్ స్వామిజీ మరి నేనే బ్రహ్మం అయితే నాకెందుకు తెలియడం లేదు అతి విషయం అతి ప్రాబ్లం నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుసు ఎలా ఉన్నావో నీకు తెలియదు దిస్ ఇస్ ద పాయింట్ బాగా అర్థం చేసుకోంది నీవే బ్రహ్మం అని నీకు తెలియదు అందువల్ల ప్రాబ్లం ఏంటి ఇక్కడ తెలియకపోవడమే ప్రాబ్లం అజ్ఞానమే సమస్య ఇది తమాష అజ్ఞానమే సమస్య అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో ఏంటి జ్ఞానం విద్యా అవిద్యా నిహంతి ఏవ తేజ తిమిర సంఘవత్ చీకటి ఉంది అంటే చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి అజ్ఞానం పోవాలి వస్తువుగా వస్తువు ఉన్నదే ఉన్నది అనే జ్ఞానం లేదు నేనే పరబ్రహ్మం కానీ తెలియడం లేదు అందువల్ల నేను జీవహ అంటున్నా ఒక చోట నేను దేహం అంటున్నా ఒకచోట నేను ఇంద్రియాలు అంటున్నా ఒక చోట నేను మనసు అంటున్నా ఒక చోట నేను ప్రాణం అంటున్నా ఒక చోట నేను బుద్ధి అంటున్నా ఎందుకు తెలుసా నేను ఎవరో నాకు తెలియడం లేదు గనక ఇదంతా మనం డిస్కస్ చేస్తాం రెండు రోజుల్లో ఇవన్నీ కూడా వస్తాయి నిషేధే కృతే అన్నప్పుడు కానీ నేనెవరో నాకు తెలియదు గనక ఇది మొదటి దోషం ఇది అగ్రహణ స్థితి ఇది అగ్రహణ స్థితి శాస్త్రభాషలో మాట్లాడితే ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియకపోవడం పర్వాలేదు అగ్రహణం పర్వాలేదు దానివల్ల నష్టం లేదు అన్యదా లేని దాన్ని ఉన్నట్లుగా చూడడం నేనే సుఖమని తెలియకపోవడం ఈ వస్తు ప్రపంచంలో సుఖం ఉందని అనుకుంటూ ఉండడం ఇది వచ్చిన బాధ అందువల్ల అజ్ఞానం వల్లనే బంధం గనక అజ్ఞానాన్ని విడిపడమే మోక్షం అదే విషయం అజ్ఞానం సమస్య అయింది కనుక జ్ఞానమే పరిష్కారం కనుక మోక్షం ఎక్కడుంది ఇప్పుడు అర్థమైంది మీకు మోక్షం ఎక్కడుంది ఒక ప్రదేశంలో ఉంటే అది మోక్షం కాదు ఎందుకని పరిమితం అవుతుంది కనుక ఒక కాలంలో ఉంటే అది మోక్షం కాదు ఒక వస్తువు అయితే అది మోక్షం కాదు కనుక మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది అనంతమైంది గనక జ్ఞాన రూపంలో ఉంది జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది కనుక జ్ఞానమే ప్రధానమైన విషయం ఇది ఉపనిషత్తులు జ్ఞానకాండ జ్ఞానాథ మోక్షాయితి చా సర్వోపనిషత్ సిద్ధాంత సమస్త ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం ఒక్కటే జ్ఞానం వల్ల మోక్షం రావాల్సిందే గాని ఇంకొక కర్మకాండ వల్ల వచ్చేందుకు అవకాశం లేదు అని ఆచార్యుల వారి భాష్యం జ్ఞానాత్మో ఇతి జ్ఞానాదేవత కైవల్యం ఒక జ్ఞానం వల్లనే రావాలి ఒకటి అర్థం చేసుకోండి సో మోక్షాయ ఎవడైతే నాకు మోక్షం కావాలనుకుంటున్నాడు వాడు ముముచ్చు ముముచ్చు అది మోక్షమే భూయాత్ ఇతి ఇచ్చా నాకు మోక్షం కావాలి నాకు దుఃఖం ఉండకూడదు నాకు బంధం ఉండకూడదు ఈ బంధం నుండి నేను విడిపడాలి మోక్షాన్ని పొందాలి అని ఎవడైతే అనుకుంటూ ఉండాడో వాడు ముముచ్చువు చూడండి పదం ముముచ్చువు మోక్షాన్ని కోరేటువంటి వాడు ఏ బంధం ఉండకూడదు ఏ కష్టం ఉండకూడదు ఏ దుఃఖం ఉండకూడదు అని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నారో వాడు మోక్షు మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు మోక్షం ఎక్కడుంది జ్ఞాన రూపంలో ఉంది అందువల్ల సినవు మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి ఇది సెంటెన్స్ మోక్షాయ జ్ఞాన మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక మోక్షం కావాలి అనుకుంటే మాత్రం మోక్షాయ మోక్షానికి ఏం చేయాలి నువ్వు జ్ఞాన ఇది అజ్ఞానం కనుక లేదనుకోవడం జ్ఞానం కలిగితే అది పోతుంది జ్ఞాన ప్రవృత్తి జ్ఞానాయ నెక్స్ట్ పాయింట్ ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది శాస్త్రం జ్ఞానాయ శాస్త్రపఠనం శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ప్రమాణం ఇది శాస్త్రం వేదం ప్రమాణం అనేది అద్భుతమైన పదం ప్రమాకరణం ఇది ప్రమాణం ప్రమాణ జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం శాస్త్ర ప్రమాణం శృతరేవ శం చూడండి ప్లీజ్ మోక్షాయ ఫస్ట్ పాయింట్ జ్ఞాన జ్ఞానాయ శాస్త్ర పఠనం అయితే స్వామిజీ ఏమిటది ఉపనిషత్తులు ఓకే ఉపనిషత్తులు అన్ని తెచ్చుకొని మేము వేసుకొని చదువుతాం హిగిన బాదంశులు కొని ఉపయోగం లేదు ఎందుకని నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశమే లేదు ఎట్లాగో ఆ తేలు కుట్టినోలాగా ఎప్పుడైతే వాడికి అది అర్థమైపోయిందో గోడ మీద వాడు ఇంకా వాడి చేతి మీద ప్రశ్న లేదు రజ్ సర్పవత్ చీకట్లో పోతూ పోతూ మతక చీకట్లో ఓ త్రాడుని చూచి పాము అని భ్రమించాడు అనుకోండి రజు సర్పవత్ ఇప్పుడు వాడు భయపడతాడు అమ్మో అని ఎగిరతాడు ఎందుకని అది పాము అని అంతేకాదు ఇంకా చాలా చెప్తాడు మనం వెళ్ళి ఏమండి ఏమిటి ఎందుకండి అట్లా అరిచారు అని అడిగామనుకోండి వెనకనే వెంటనే రజ్గురి పావు అండి మీరు కూడా ఎట్లా అండి పైకి లేచింది చూడండి బుస చూడండి ఆ కూరలు చూడండి అంటాడు ఎన్ని చెప్తాడు తీర లైట్ మనం వేస్తాడు తాడు ఉంటది ఏమయ్యా అక్కడ తాడే కదా అదే సార్ నాకు కనిపించలేదు సార్ మరి కనిపించలేనప్పుడు అది లేచిందన్నావు బుస కొట్టిందన్నావు కూరలు అట్లా మరి లేని దాన్ని చూశాను కదా చూసావు అన్ని చూశాను సీ పాయింట్ లేనిది ఉన్నట్లుగా చూసినప్పుడు ఇది అధ్యాస సూపర్ ఇంపోజిషన్ ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం వల్ల లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది కేవలం ఉన్నది ఉన్నట్లుగా తెలియలేదు అనుకోండి త్రాడు త్రాడుగా తెలియలేదు ఏం బాధలేదు పోతాడు డైరెక్ట్గా నడిచి త్రా తిరిగిపోయినా నష్టం లేదు అది అగ్రహణ స్థితి నాన్ అప్రెహెన్షన్ ఆఫ్ రియాలిటీ నిద్రపోతున్నాం ఏమి తెలియడం లేదు హాయిగానే ఉన్నాం ఎక్కడ వస్తుందంటే సర్పాన్ని చూచినప్పుడే వస్తుంది లేనిదాన్ని ఇది అగ్రహణ స్థితిలో బాధ లేదు వస్తు చూడడం రజ్జు అగ్రహణం ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం అన్యథాగ్రహణం లేని దాన్ని ఉన్నట్టుగా చూడడం తాడను తాడగా చూస్తే ఆనందం చూడలేకపోయినా పర్వాలేదు కానీ తాడును పాముగా చూశాడు అనుకోండి రద్దు సర్పవత్ ఇక్కడ బాధలు భయాలు కాబట్టి సత్యం తెలిస్తే బాధలేదు తెలియనడు కూడా బాధలేదు కానీ అసత్యమే సత్యంగా తెలిసిందనుకోండి అక్కడ ప్రాబ్లం అనిత్యమే నిత్యంగా తెలిసిందని అక్కడ దుఃఖం కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ పోతాయని మనకు తెలీదా తెలుసా తెలిస్తే పోయినప్పుడు ఎందుకు ఏడుస్తాం నేనున్నాను నేను పోతానని మీకు తెలుసు శుభ్రంగా రేపు నేను పోతే మీరు ఏడ్ చేయాలనుకోండి అంటే ఏమని పోననే పోతాను ఓహో పుట్టిన ప్రతి ఒక్కడు పోతాడు చూడండి తమాషా ఈయన కూడా పుట్టాడు ఈయన కూడా పోతాడు ఎప్పుడు పోతాడు అది నాకు తెలియదు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు డేట్ ఆఫ్ డెత్ తెలియదు చచ్చిపోయిన ఓహో ఈజీ ఆ డేట్ ఆఫ్ డెత్ అంతే ఇన్ఫర్మేషన్